పరిశుద్ధుడు నమ్మకమైన దేవుని విషయంలో మనము ఆయన ఆరాధిస్తూ ఆయనను స్తించే వారిగా ఉండటకు మనము ప్రయాసపడాల దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయననే గణపరచాల అందుకని మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క మీటింగ్ ను ఆరంభించుకుందాము ప్రార్థించి ఆయనను కొనియాటకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను శాంతమ సిస్టర్ ప్రైజలాడ్ సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడా సర్వాధికారి అయిన దేవ పరిశుద్ధుడా ఏసయా నీ పాదాలకు వందనాలు స్తో తులు స్థ్రాడన్నాయన ప్రభా యొక్క దినాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీ కోట్ల అది వందనాలు చెల్లిస్తున్న పరిశుద్ధుడా ఏసయ నీకే మహిమ ఘనత స్థుతి ప్రభావాలు కలిగిన కాక దేవాతి దేవ నీకే వందనాలు తండ్రి అలు కూడా ప్రభా మేము ఆన్లైన్ ప్రార్థనలు ప్రభా మేము కూడి ఉన్నాం ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ఆత్మకు మరించండి మీరే తండ్రి పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి వాకింగ్ ద్వారా మీరు మాట్లాడండి ప్రభా మీ ఆత్మ నడిపింపు దేయండి తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి జీవితాలను సరిచేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి ప్రభా గొప్ప దేవుడో ప్రభా నువ్వు మాకు దొరికినందుకు నీ కోట్లాది వందనాలు ప్రభా యొక్క ప్రభా ప్రార్థన అంత ప్రభా ప్రార్థన అంశాలు ప్రభా నీ ఆదశ నిధుల పెడుతున్నాం ప్రభా మీరే కార్యం చేయండి వాక్యం ద్వారా మాట్లాడండి పాటల ద్వారా మీరు మయం రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దచ్చేయండి ప్రభా సైత నాటంకాలన్నీ తొలగించండి ప్రభా మీ ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి ప్రభా మీరు ఆకడకు సిద్ధపరచుకోండి ప్రభా మీరే సహాయం చేసి నడిపించమని ఏసఐ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్రదర్ thank you sister praise lord devudu mimmalu devinchunnuga papa rabuni mahima paristunu oka paata baadutundamu praise lord anderiki chaalunayaa chaalunayaa nee krupanaku chaalunayaa nee krupanaku chaalunayaa చాలు చాలునయా చాలుునయా నీ కృపనాకు చాలుునయా నీ కృపనాకు చాలుునయా ప్రేమా మయూరి వై ప్రేమించావో కరుణామయూరి వై కరుణించవో ప్రేమా మయుడి వై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమాుణా నీ కృప చాలు చాలుునయా చాలుునయా నీ కృప నాకు చాలుునయా నీ కృప నాకు చాలుునయా ట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితి వయ్యా జిగటగల ఓబి నుండి పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిసోపుతో నన్ను కడుగుము కడుగుముయేసయ్యా హిమము కంటెను తెల్లగమాచయ్యా నీకేమి చెల్లి నా మంచి మెస్సయ్యా నా జీవితమంత అర్పింటు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు ప్రేమా కరుణా నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నా కో చాలుునయా నీ కృప నాకు చాలుునయా బంధువులు స్నేహితులు త్రోసేసి Thalli dhanrole nannu veli vesina Bandhu lu snei hitu lu trose si na Thalli dhanrole nannu veli vesina Nannu nivu viduvanel edaiya Minnaga prēmiñchi rakshinchi nāvaiya నీకేమి చెల్లించో నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించిదెనయ్యా ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలూ నయా చాలూనయా నీ కృప నా కో చాలునయా నీ కృపణో చాలునయా ప్రేమా మయోడి వై ప్రేమీ కరుణామయోడి వై ప్రేమ మయుడివై ప్రేమించావో కరుణామయుడివై కరుణించావో తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణా నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ ప్రైజ్లాడ్ అక్క వందేవిని పరిశుద్ధ నామానికి స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము దేవుడు మరి రాత్రికాల సమయంలో మరి మనకి ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు అర్పిస్తుంటున్నాను మరి దేవుడు మరి కుడి మీ అందరినీ మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుంది కాక పరిశుద్ధుడు నమ్మదగిన దేవుడుగా కాబట్టి మనము ఆయనకు విధేయత కలిగి ఆయనను స్థుతించి గణపరిచే వారిగా ప్రార్థనతో మరి ఒక వాక్యాన్ని మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రభు అయిన మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా నీవే మాకు రాజువు రక్షకుడవు కాపరివి మానియలు అయి తండ్రి నాయన మీ పరశుద్ధనామానికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం నా తండ్రి అయా రాత్రికాల సమయంలో వాక్యం ధర్మాతో మాట్లాడండి మా నడవడిని సరిచేయండి మా హృదయాలను మేము సరిచేసుకొని ప్రభావ నేను స్థుతించి గనపరిచే వారిగా మేము ఉండుటకు నాయన వాక్యం మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందిన్నాం తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దేవుడు ఆది నుండి మరి అనేక పర్యాయాలు మరి సృష్టి ఆరంభం నుంచి ఆయన భక్తులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అనేకులతో దేవుడు మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా ఆయన దాసుల ద్వారా మరి రాజుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు ఎందుకంటే ఆయన కట్టడలను గ్రహించాలని ఆయన నిబంధనను పాటించాలని ఆయన మాటను పాటించాలని అనేక సార్లు దేవుడు మనుషులతో మాట్లాడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం అయితే ఆయన చేసిన అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను మనము గ్రహించాలంటే ఆయన ఎన్నో తన ప్రవర్తల ద్వారా మరి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు సూచక క్రియలు తన దాసుల ద్వారా జరిపించుకున్న దేవునికి వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే మనము వాళ్ళు చూసి వాళ్ళు గ్రహించారు కానీ మనము చూడకనే దేవుని నమ్మినాం కానీ సూచి నమ్మిన చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు అన్నారు కానీ మనము దేవుడు యేసు ప్రభు మన పాపాల నిమిత్తమై కలవరి శిల్వలు మరి ఆయన కాచిన రక్తం ధర మనల్ని రక్షించుకున్నాడని మనము గ్రహించి నమ్మాము కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలు మరి మొదట ఆయన చేసిన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనము నమ్మాల ఎందుకంటే మరి మనుషుడు నమ్మకానికి కోల్పోతూ తన జీవితంలో నెమ్మది లేని శాంతి సమాధానం లేని జీవితాన్ని ఈ భూమి జీవిస్తున్నాడు అది గ్రహించాల ఎందుకంటే మనుషుడు తన సొంత ఆలోచనతోటి సొంత తలంపులతోటి ముందుకెళ్తున్నాడు తప్ప దేవిని ముందు పెట్టి మరి ఆయన మనుషుడు వెళ్ళటం లేదు ఎందుకంటే మరి తన సొంత తలంపుల ద్వారానే మనుషుడు ఏది చేయాలన్నా మరి అతని తలంపుల ద్వారానే మరి దేవునికి వ్యతిరేకమైన కార్యమవుతుంది దేవుని మొదట పెట్టి మనము చేసే ప్రతి పని అది శుభకరమైనదిగా మనము గ్రహించాలి ఎందుకంటే దేవుణ్ణి మనము ముందు అడగనిది మనం పనులు చేస్తే అవి జరగవు అది అందుకని మనం ద్రేయుణ్ణి అడిగి మనము పనులు ప్రారంభించే వారిగా ఉండాల దినచర్య మనము దేవుని ద్వారా మనము ప్రారంభించాలి అందుకనే మనుషులు దేవుని మాట వినట్లేదని ఆయన మాట్లాడుతూ విషయ గ్ర కీర్తనల గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు కీర్తనలు పంతొమ్మిది అధ్యాయం మొదటికి వచ్చిన దిలీప్ బ్రదర్ చదవగలరా ఎన్నో అధ్యాయం కీర్తనలు పంతొమ్మిది మొదటి నుంచి ఆకాశములు దేవుణ్ణి మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలను చాలు బ్రదర్ చూడండి ఈ ఆకాశములు మొదట ఆయన కలగజేసిన ఆకాశములు వాటి గురించి మరి దేవుడు ఇక్కడ వివ రాయించాడు ఎందుకంటే అవి మనుషునికి దేవుడు మనుషుని ఆయన రూపములు చేసుకున్నా కానీ ఆయన చేసిన ఒక మహోత్మ మహోత్తరమైన కార్యాలను ఏ మాత్రం కూడా గ్రహించలేకపోతున్నాడు అందుకనే ఆ మనకు బదులు ఇక్కడ ఆకాశములు దేవిని మహిమను వివరించుతున్నవంట మనమే ఆకాశవాసులం కావచ్చు కానీ ఇక్కడ ఆకాశములు దేవిని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన నీతిని ప్రచుర పరచుతున్నది ఆయన నీతిని తెలియజేస్తుందంట అంతరిక్షము ఆయన నీతిని ప్రచురించుతున్నది పగటికి పగలు బోధ చేయిస్తున్నది చూడండి మరి మనము అన్ని చేస్తున్నాం కానీ ఆయన చేసిన ఈ యొక్క ఆశ్చర్యమైన ఈ సృష్టిని చేసింది ఎవరు అని మనము మర్చిపోతూ ఉంటాం కానీ ఆయన మహిమను వివరిస్తున్నాయి ఆకాశములో ఆయనను మహిమను ఆయన చేసిన మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము ఆయన చేసిన చేతి పనిని కానీ పగటికి పగలు బోధ రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది వీటికి మరి ఈ జ్ఞానం ఎక్కడిది పగటికి పగలు బోధ చేస్తుంది వాటికి భాష లేదు మాట లేదు వాటి స్వరము వినబడదు మరి ఈ విధంగా మరి దేవుడు ఈ కలగజేసిన విధానము ఏ విధంగా ఉంది అంటే పగటికి పగలు బోధ రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు కానీ అవి మాత్రము మరి దేవిని మహిమను కనపరుస్తూ ఉన్నాయి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములకు ఆయన ఆయనను కొనియాడుస్తున్నవి వాటి కొనలను భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నవి భూధిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుస్తున్నాయంట చూడండి మరి మనము దేవిని కార్యములను ఏ విధంగా మహిమ పరిచేవారిగా ఉన్నాము వాటి కొనలను అంట భూమి ఎందంతటా వ్యాపించిస్తున్నాయి అంటుంది వాటి కొనలను భూమి అందంతటా వ్యాపించుతున్నవి బోధి వరకు వాటి ప్రకటనలు బయలు వెలుతున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారమ్మ వేసిండ చూడండి మరి సూర్యునికి గుడారమ్మ వేసిండ ఇక్కడ మాట్లాడుతూ అందుకనే ఆయన సృష్టి చేసిన సృష్టి ఆయన మాట వింటోంది మనుషుడు మరి ఏ విధంగా ఆయన మాట వింటున్నాడు అసలు దేవిని మాట వినేవారుగా మనుషులు ఉన్నారా ఎందుకంటే మరి పగటికి పగలు బోధ చేయిస్తున్నది జ్ఞానము తెలుపుతున్నది అందుకనే మనుషులతోటి ఆయన మరి వాక్య స్వరూపిగా ఆత్మస్వరూపిగానే మాట్లాడుతున్నాడు కానీ అప్పుడు ప్రత్యక్ష గుడారంలో మరి ఆయన ప్రత్యేకంగా మాట్లాడేవాడు మనుషులతో భక్తులతోటి కల ప్రభక్తులతోటి మాట్లాడిన దేవుడు మరి ఆయన మహిమను ఆకాశములు వివరిస్తున్నాయి అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తున్నది మనము ఆయన మహిన్నతమైన నామాన్ని ఏమాత్రం కూడా మనం గనపరిచేవారుగా లేం అయితే మరి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే విషయ గ్రంథము మొదటి అధ్యాయంలో రెండో వచనంలో చదవద్దు దిలీప్ రెండో వచనం అన్నాోవా మాట్లాడుతున్నాడు ఆకాశమా భూమి చెవి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు చూడండి ఆకాశము తోటి దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి ఎగ్గుము మీరు సాక్షులు ఆకాశమా ఆలకించము భూమి చెవి ఎగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి గాని నా మీద తిరగబడి ఉన్నారు అంటుడు వారు తిరగబడి ఉన్నారు అంటుడు కానీ దేవుడు చేసే ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు కాబట్టి ఆయన ఆకాశమా ఆలకించు అంటుడు భూమి చెవి నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసే తిని సౌందర్యవంతులుగా అందరి విషయంలో తలగా ఇలా పెట్టిన కానీ వారు నా మీద తిరుగుబాటు చేసిరంటున్నారు తిరగబడి ఉన్నారు వారు నా మీద తిరగబడి ఉన్న ఉన్నారు అంటుండు మనం అదే అదే విధంగా ఉన్నామని దేవుడు సెలవిస్తుండు ఆ మాత్రం కూడా కృతజ్ఞత లేని ప్రజలుగా ఉన్నారు వీళ్ళ నేను కన్నా కానీ పెంచిన పెద్ద చేసిన గొప్ప వారిగా చేసిన వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అంటుడు అందుకని ఏమంటుండే ఎద్దు తన కామందున్ని ఎరుగుతుందంట ఎందుకంటే మేత పెట్టి మేత వేస్తాడు దాన్ని పోషిస్తాడు కాబట్టి ఎద్దు తన కామాందుని నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును అంటే అంత జ్ఞానము లేని జీవితము మనుషుల్లో ఉందని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఎద్దు తన కామాందుని ఎరుగుతుందంట అది ఎంతో దూరం అడవిలో వచ్చినా కానీ తన సొంత యజమానుని దగ్గరికి మాత్రము ఖచ్చితంగా వెళ్తుంది అందుకని ఆ మాట మాట్లాడుతున్నాడు ఎద్దు తన కామాంందుని ఎరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును అంటుంది కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఇజ్రాయల్ నాకు తెలివి లేదు ఇజ్రాయలు తెలివి లేదు నా జనులు యోచింపరు అంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను యోచింపరు అంటుండ ఆయన చేసే అద్భుత కార్యాలను వివరింపరు దేవున్నే మరిచేవారిగా నన్నే మరిచేవారిగా ఉన్నారు అందుకంటే నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అంటుండే అందుకనే ఇజ్రాయల్ నాకు తెలివి లేదు జనులు యోచింపరు పాపిష్టి జనమా అంటుండు నాలుగో వచనంలో పాపిస్ట్ జనమా దోషభరితమైన జనులారా అంటాడు మనము దేనికి చెందిన వారీగా ఉండాలి ఆయన ఆయనే మాట్లాడుతున్నాడు మీద అదే అంటుడు యహోవా మాటలాడుస్తున్నాడు ఈ మాటలు అందుకనే నాలుగో వచనంలో ఏమంటుండే పాపిస్ట్ జనమా దోషభరితమైన ప్రజలారా అంటుడు మరి ఆయన మాట్లాడే మాటలే కాబట్టి పాపిష్టి జనమా మనము ఏ విధంగా ఉన్నాము పాపము చేయవారుగా ఉన్నామా దోషము దోషభరితమైన ప్రజలారా అంటుండు మళ్ళా చూడండి ఇక్కడ ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నది దుష్ట సంతానమా అంటుండు చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ మనము ఏది చేసే ఉన్నాం ఎద్దన్న తన కామాందుని ఎరుగుతుంది గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకుంటుంది కానీ మీరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా అంటుడు దుష్ట సంతానమా అంటుండు చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ ఎందుకంటే ఈ లోకంలో మనుషుడు ఎప్పుడైనా తన ఎదుగుదలని చూసుకొని స్వార్థపూరితమైన విషపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు ఎందుకంటే ఎవరిని చూసినా అదే బయలుపరచబడుతుంది మన సహోదరులైన ఎంతమంది అయినను నేను గ్రహిస్తూనే ఉంటాం ఎవరు గ్రహించినా చాలా కపటమైన మనుషులుగా కనబడుతూ ఉంటారు అది అన్యుల్లో కొంచెం తక్కువన్నా కానీ మన విషయంలోనే చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు కానీ మనం అది గ్రహించుకొని అసలు క్రీస్తును ధరించుకుంటే ఏ విధంగా అవిధేయత దేవునికి విధేయత కలిగి ఉండాలా దేవిని బిడ్డలను తన సహోదరును ఏ విధంగా ప్రేమించాలని జ్ఞానం ఉంటుంది కానీ ఆ విధంగా కూడా లేకుండా మాకు సొంతము మేము నమ్ముకున్న దేవుడు మాకు ఉన్నాడు మమ్మల్ని ప్రేమించాడు వీళ్ళనే ప్రేమిస్తాడు మేము మా విశ్వాసము కూడా వీళ్ళెంత అన్నట్టుగా ఫీలింగ్తో కొంతమంది నేను గ్రహిస్తూ ఉంటాను ఎందుకంటే ఆయన మనసు ధరించుకున్న ఖచ్చితంగా చేయగలరు ఆ పని కానీ అసంపూర్ణమైన ఆ యొక్క విధానం ఆ యొక్క కృతజ్ఞత ఎందుకంటే ఎద్దు తన కామాందుని ఎరుగుతుందంట గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటది దేవిని పిల్లల నడవడి అప్పుడే కనిపిస్తుంది అన్నట్టు మరి దోషభరితమైన పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటుండ అది గ్రహించుకోవాలా దేవిని అనుసరించి వారు నడిచే వారిగా లేరు కాబట్టి ఈ విధంగా దేవుడు మాట్లాడుతు దుష్ట సంతానమా అని మరి మనము దీనికి చెందిన వారిగా ఉన్నాం ఇక్కడ నా పిల్లలారా అన్న మాట లేదు చెరుపు పిల్లలారా మీకు శ్రమ అంటుండు మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చెరుపు పిల్లలారా అంటుండు మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషి దూషింతురు అంటుండు చూడండి వారు యహోవానే విసర్జించి ఉన్నారంట ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషితుడు ఆయనను ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు వారు ఎక్కడికి పోతారు ఎక్కడ ఈ కొలను భూ మొత్తం మీద వ్యాపించి ఉన్నాయట ఏవి ఈ యొక్క మొదట మనము కీర్తనలు అందుకంటే పగటికి పగలు రాత్రికి రాత్రి అవి బోధ జ్ఞానము తెలుపుస్తున్నాయి అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తుంది ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి కానీ మనము ఆయన చేసిన మేలును మనం ప్రాణంతో మించిన ఇప్పుడు కూడా మనం జీవంతో ఉన్నామంటే ఆయన ఉన్నాడన్న కృతజ్ఞత కూడా లేని జీవితము మనుషులు జీవిస్తున్నారు ఎందుకంటే ఇది మాది మా కష్టార్జితము మా కష్టాంతో మేము చేసుకున్నది మేము అనుభవిస్తున్నాం కానీ నీకు శక్తి ఎక్కడికెళ్ళి వచ్చింది పని చేయడానికి నీకు ఆదాయం రావడానికి నీ ప్రాణానికి శక్తి ఎక్కడిది నీ ప్రాణం ఈ రోజు నీలో ఉండడానికి నీకు శక్తి ఎక్కడిది ఆయన ఇస్తేనే నాకైనా నీకైనా ఇంకొరికైనా మరి అది గ్రహించాల ఎందుకంటే అన్నాడు ఏ ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మనుషుడు అది యోచిస్తాడు కానీ ఏ ఏ నాటికి నాడు ఏ నాటికిడు ఆ నాటికే అన్నాడు బత్తాయసు వార్తలు మనము మనది మన చేతిలో ఏది లేదు కాబట్టి ఆయన మీద ఆధారపడే వారిగానే ఉండాలి ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను మనము వివరించి యువతులలోకి చెప్పాల వారిని రక్షణ మార్గంలోకి నడిపించే ఉండాలి అందుకని వారు ఎహో వాను విసర్జించి ఉన్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు అంటుండు చూడండి ఆయనను ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంతకు ఇంకను కొట్టబడుదురు అంటుండు నిత్యము తిరుగుబాటు మనం చేస్తున్నాం ఎందుకంటే దేవునికి మనము తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నాం ఎందుకంటే మన చూపు ధార నడకార కండధార తలంపుల ప్రతి ఒక్క తలంపు ద్వారా మనము చేసే ప్రతి పాపము మన తలంపు పాప తలంపులు మన పాపపు చూపుతోటే ఆయనను మరి బాధిస్తున్నాం అందుకని యేసుప్రభు వారు ఒక శ్రీని మోహ చూపు చూసినంత మాత్రాన అతడు ఒక వ్యభిచారిగా పరిగణిస్తాడని చెప్పాడు అదే మనం చేస్తున్నాం మనుషులు అది మాట అయితే బయటపడుతుంది మనుషులు అనుకొని తలంపుతో చేసిన పాపం కూడా లెక్కకొస్తుందని మనిషి గ్రహించలేకపోతున్నాడు అందుకనే మరి దేవునికి ఆయన నిత్యము మీరు తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకను కొట్టబడదురు అంటాడు ఎందుకంటే శోధనలతోటి వేదనలతోటి ఆయన కొడతనే ఉండు కానీ మనం గ్రహిస్తలేం అందుకని మరి ఆయన చేసిన అద్భుత కార్యాలను ఆకాశము అంతరిక్షము మహిమపరుస్తుంది కొనియాడుతుంది కానీ మనుషుడు కొనియాడట్లేదు అందుకని దుష్ట సంతానములో మరి దుష్ట సంతానం దేవుడు విడుదలిస్తున్నాడు అందుకని ప్రతి వాడు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తినే వ్యాధి కలిగి ఉన్నాడు అవును మనిషి పాపమనే వ్యాధితో కొట్టుమిటలాడుతున్నాడు వీధికి మంచిగానే కనిపిస్తున్నాడు కానీ మనిషిలో కొట్టుమిటలు ఆడుతూ ఉన్నాడు అందుకనే మనుషుడు పాపము వలన వచ్చు జీతాన్ని జీతము మరణము అని గ్రహించి కూడా మరి ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు అందుకనే ప్రతివాడు నడినెత్తినే వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివానికి ఉండి బలహీనమై ఉందంట బలహీనమై ఉన్నది ఎందుకంటే దేవుణ్ణి హృదయంలో ఉంచుకోలేదు కాబట్టి అంధకార చీకటిలో మనుషుడు కొట్టుమిట్టలు ఆడుతున్నాడని గ్రహించాల ఎందుకంటే దేవుడు ఆత్మధార మనుషుడు నడిపింపబడితే మరి ఆ భయం అనేది మనుషులో ఉండదు చీకటి అనేది మనుషులు ఉండదు కాబట్టి మనము ఎప్పుడైనా ఆయనకు సాక్షులుగా ఉండటకు ఆస్కారం ఉంటుంది మనం పడిపోవడానికి వీలుండదు కాబట్టి అందుకనే నిత్యము వారు నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు ప్రతివాడు నడినేతిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వానికి ఉండి బలహీనమయను రకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదంటుంది మనలో స్వస్థతని లేనప్పుడు దేవిని మహిమ ఎక్కడ మనం వివరిస్తాం మనం ఎందుకు ఆరోగ్యంగా ఉంటాం రోగుల రోగాలపాలు ఎందుకు గాము ఎందుకంటే క్రీస్తును మనము అనుసరించట్లేదు తిరుగుబాటు ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే మన సొంత తలంపులు మన సొంత ఆలోచనలతోటే మన నడబడి ఉంది కాబట్టి దేవుడు మరి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆ సర్వ సృష్టికర్తను మనం కొనియాడే వారిగా లేము కాబట్టి దేవుడే మనకు ఆలోచనకర్తై ఉండాలని మనము ఆయనను గణపరిచే ఉండాలి అందుకనే ఏమంటాడు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వానికి ఉండి బలహీనమాయను మొదలుకొని తల స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అని అవి పిండలేదు కట్టబడలేదు తైలముతో ముత్తన చేయబడలేదు అంటుడు చూడండి ఎక్కడ చూసినా పచ్చి పున్లు గాయాలు దెబ్బలు పిండబడలేదట కట్టబడలేదట తైలముతో వర్ంతన చేయబడలేదు అంటుండు మీ దేశము పాడైపోయను అంటుండందుకని మీ దేశము పాడైపోయను మరి ఆయన చేసిన ఈ యొక్క సృష్టి ఆయనను స్థుతిస్తూ గనపరుస్తూ ఉంది ఈ అవిధేయత మనుషుల కలిగింది కాబట్టి మరి మనుషులకే అక్షామం అనేది దేవుడు ఖచ్చితంగా శోధన అనేది తెప్పిస్తాడు కాబట్టి మనం అది గ్రహించే వారిగా ఎందుకంటే ఆయనను ఎప్పుడు ఆయనకు తిరుగుబాటు చేసేవారిగానే ఉన్నాం అందుకని మనము మరి ఒక కృతజ్ఞత అనే కలిగి లేము కాబట్టి అంటుడు చూడు పశువుతో పోలుస్తున్నాడు పశువును ఒక ఎద్దును ఎద్దును అక్కడ మనకు చూపించి మాట్లాడుతున్నాడు ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిద అంతకంటే అన్యాయమా మీరు అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును మరి మీరు ఏం చేస్తుంది పాపిష్టి జనమా అంటుండు దోష చెరుపు చేయు పిల్లలారా పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా అంటే దుష్టుడు అపవాదికి వారసుడా అన్నట్టు చెరుపు చేయు పిల్లలార మీకు శ్రమ ఉన్నదని తెలిసి కూడా మరి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంది కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ చూసినాను అంటుండ ఆరో వచనం నరకాలు మొదలుకొని తలవరకు వరకు స్వస్థత కొంచెమైన లేదు అంటే నీ అదేవిని వెలుగు నీలో లేదు వెలుగుంటే నువ్వు స్వస్థత కలిగి ఉంటావు ఆరోగ్యవంతుడు ఉంటాడు ఆరోగ్యంగా లేని వారిని నువ్వు ఆదరిస్తావు నీకే స్వస్థత లేదు మరి నువ్వు ఒకరిని ఎలాగా ఆదరిస్తావు అని మాట్లాడుతున్నాడు స్వస్థత కొంచెమైన లేదు ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదట కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు మరి దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు మీరు ఒకవేళ మీ సొంత తలంపులతో ప్రతి పాపము ఏది చేసినా కానీ అది మరి తరువాత దాని పరిణామం మీరే భరించాలన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే తొమ్మిదవచముల సైనములకు అధిపతి యగుహవ బహు కొద్దిపాటి శేషము మనకు నిలిచిన ఎడల మనము సుదోమ వలెని సమానముగా ఉందుము అంటుంది కొంత ఆయన తనకు తను ఏర్పరచుకున్న ఆయన మాట విన్న వారిని కొంతమందిని ఆయన ఖచ్చితంగా రక్షించుకొని ఉంటాడు ఎందుకంటే పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో గొర్రపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళే వీళ్ళు ఎవరు పాపము లేదు వీరు అనిందులు అన్నాడు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అన్నాడు ఎందుకంటే మనం ఏ విధంగా ఉన్నామని మరి దేవుడు ఇక్కడ సాక్ష్యమిస్తుండడు పాపిష్టి జనమా అపిష్టి జనం అంటుండి ఆయన్నే వెలుస్తుంది దోషభరితమైన ప్రజలారా అంటుండి మనం గ్రహించాల్సింది కొన్ని ఉన్న ఎందుకంటే ఇక్కడ ఏసే గ్రంథంలోనే ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు చూడు ఇంత చేసిరు అయినా కూడా నా మాట మీరు వినట్లేదు కాబట్టి దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు మీరు సమ్మతించి నా మాట విననే ఎడల ఒకవేళ మీరు మనసు తిప్పుకొని నా మాట విని నాకు లోబడి ఆజ్ఞలను గైకొని మీరు మరి నను నన్ను దేవినిగా అంగీకరించి నాకు నోబడి నా ఆజ్ఞలు గ్రహించి దాని ప్రకంగా నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మీరు సమ్మతించి నా మాట విననే మీరు భూమి యొక్క మంచి పదార్థములను ఏమంటుండు అనుభవితురు అంటుడు ఎందుకంటే వర్షము కురిపించువాడు ఆయనే ధన మరి కలగజేయవాడు ఆయనే కాబట్టి మరి ఆయన అదేవిధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే సమ్మతించి మీరు సమ్మతించి నా మాట విననే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు అంటుడు పంతొమ్మిది వచ్చినములా ఇరవైలా సమ్మతింపక తిరగబడిన ఎడల ఒకవేళ మాట ఇనక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గము పాలాగుదురు అంటుడు దేవుడు చూడగా మనం ఏ విధంగా ఉండేవారిగా ఉండాలని మరి ఇక్కడ మన దేవుడు ఆధార అది మనం రైట్ అనేది రాంగ్ అనేది మనం ఏ విధంగా నడుచుకోవాలనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు నా మాట మీరు భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజిస్తారు అంటుడు ఒకవేళ నా మాట వినకపోతే సమ్మతింపక తిరిగిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గము పాలగుదురు అంటుడు యహోవా ఇలాగుననే సెలవిస్తున్నాడు ఇంకో మాట ఆయన యహోవా ఇలాగుననే సెలవిచ్చుతున్నాడు మరి మనం గ్రహించే వారిగా ఉండాలి మనము ఆ యొక్క ఆకాశము కల్ ఆ అంతరిక్షము ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాయి మనం మనం ఏం కనపరుస్తూ ఉన్నాము దేవుని విషయంలో అది గ్రహించుకునే వారిగానే ఉండాలా ఎందుకంటే దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే మనుషుడే ఎప్పుడు నమ్మదగిన వాడు కాడు కాబట్టి ఆయనను మనము స్థుతించి గనపరిచే వారిగా ఉండాలనే దేవుడు ఆయన కోరుతూ ఉన్నాడు దేవి నామానికి మనం మైమతిచ్చేవారిగా ఉండాలా పదో అధ్యాయము ఇరిమియా గ్రంథము పది పదకొండులో ఇరిమియా పది పదకొండు మీరు వారితో ఇలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము కింద ఉండకుండాను నశించను చూడండి ఎందుకంటే ఆయన ముందు ఏ యొక్క చీకటి అంధకారము నిలవదు ఆయనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు మీరు వారితో ఇలాగా చెప్పవలను అని దేవుడు మాట్లాడుతున్నాడు మీరు వారితో ఇలాగా చెప్పవాలెను ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టిని ఈ సృష్ సృష్టింపని భూమిని భూమిని అంట ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవత భూమి మీద నుండకుండా నుండకుండును ఆకాశము కింద నశించును ఇవి ఏ మాత్రం కూడా ఉండయి నశించిపోతాయి శాశ్వతడైన దేవుడిని నేనుండగా ఈ బొమ్మలు ఈ రాళ్ళు రప్పలు ఏ మాత్రం ఉండయి అని దేవుడు ఇవి నశించిపోతాయి అని చెప్తుండ్రు అయినా ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను చూడండి మరి ఈ గ్రంథాలలో ఎక్కడైనా కూడా ఈ సృష్టికి ఆరంభము నేను అని చెప్పుకున్నది ఏ గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం తప్ప ఏది సెలవుయదు మాట్లాడే దేవుడు ఈయన తప్ప నీకే గ్రంథంలో కనిపించదు నేనే ఎహోవాను నేనే జీవము గలవాడను మృతుడ నైతిని సజీవుడను అని చెప్పుకున్నాడు ఆయన కానీ ఏ గ్రంథంలోనైనాను నేను దేవుడను చెప్పుకున్నాను లేరు ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము ఆయననే దేవుడు దేవుడే వాక్యమే దేవుడై ఉన్నది కాబట్టి ఆయన వాక్కులే మనము గ్రహించే వారిగా ఉండాలా ఆయన వాక్కులను మనము గమనించే ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ మనతోటి పన్నెండవ వచ్చిన చదువు పన్నెండవ వచ్చిన అమ్మ తన బలము చేత భూమిని సృష్టించను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆగ్నేయగా జలరాశు జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమి అంతా భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగున వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన నానాగారంలో నుండి గాలిని రావించును ఇవన్నీ ఈయన సాధీనంలో ఉన్నాయి ఈ పరిశుద్ధుడైన దేవుని సాధీనంలో ఇవి ఉన్నాయి అని గ్రహిస్తాడు మనిషి కానీ ఆకాశములు భూమి ఆయన అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తున్నాయి కానీ దేవుడు ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయని గ్రహించట్లేదు దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి మాకు లోపరిచిండు కాబట్టి అన్ని మా ఆధీనంలో ఉన్నాయని మనిషి గర్విస్తున్నాడే తప్ప దేవుడు మరి సమస్తమును మరి ఆయన ఆయన ఆధీనంలో ఉన్నాయని అది గ్రహించలేకపోతుంది అందుకనే ఆయన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఆయన ఆగ్నేయగా జలరాశులు చూడండి జలరాశులను ఆకాశ పుట్టెను భూమంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క ఎక్కజేయును వర్షము కలుగునట్లు ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రావించును తెలివి ప్రతి మనుషుడు పశుప్రాయుడు చూడండి మనము తెలివి ఉండి మరి ఇవి దేవిని యొద్ ఉన్నాయని గ్రహిస్తలేము అన్ని మనకు లోపరిచిడు కాబట్టి అన్ని మన చేతి ఉన్నాయి మనము బోర్లేసి నీళ్ళు తీసుకుంటున్నాము మనం బావులు దోబి నీళ్ళు తీసుకుంటున్నాము మోడర్ స్టార్ట్ చేస్తే మీద వాడతాయి మీదికెళ్ళి మన మీద వాడతాయి అని ఆలోచిస్తున్నారు అంతేగాని ఆయన ఇయ్యనిది మరి మనుషుడు ఏ మాత్రం కూడా ఖాళీ అవన్నందుకు గాలి ఒక్క గాలి ఆయన ఆపితే మనకు శ్వాస ఆడదు అవుట్ ఆ విధంగా ఉన్నదని తెలిసి కూడా మనిషి గర్విస్తాడు ఎందుకు అది మనిషికి ఉన్న అదొక పాప నియమము నుంచి విడుదల పొందలేకపోతుండడు అందుకనే ఇవన్నీ నేను పంపిస్తా దేవుడు పంపిస్తాడట ఇవన్నీ మెరుపులు పుట్టించును తన ఘనాగారములో నుండి గారిని రావించును తెలివి ప్రతి తెలివి ప్రతి మనుషుడు పశుప్రాయుడు అంటుడు పోత పోయు ప్రతి తాను చేసిన విగ్రహం బట్టి అవమానము నొందుచున్నాడు అతడు పోతపోసినది మాయ రూపము అందులో ప్రాణం ఏమూ లేదు దాన్ని పట్టుకొని మనము భూమి మీద మనుషులు ఎన్నో వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు ఎన్నో రాజ్యాలు తిరుగుతూ ఉంటారు అది దానికి అది ఏమాత్రము కూడా వాసన చూడదంట ఊపిరి మాట్లాడదు అది కదలదు చలించదు కానీ దానికి సాగిల పడుతూ మొక్కుతూ ఉంటారు కానీ దేవుడు ఇవన్నీ ఆయన సాధీనంలో ఉంచుకున్నాడు మనకు కావాల్సినవన్నీ ఇచ్చువాడు ఆయనని గ్రహించలేకపోతున్నాడు అందుకనే తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అని చెప్తుడు ఆ విధంగానే ఉన్నాం అది మనం గ్రహించుకోవాలి ఎందుకంటే కీర్తనలు యాభై రెండు యాభై ఎనిమిదో కీర్తన మూడో వచ్చినందులో యాభై ఎనిమిది మూడు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు చూడండి చూడండి ఎప్పటి నుంచంట మధ్యలో నుంచా కొంచెం పెరిగినాకనా ముసలైనా కాదు ఇక్కడ ఏం చెప్తున్నాడు యాభై ఎనిమిది కీర్తనలు యాభై ఎనిమిది తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు అంటుడు అంటే విపరు ఇష్టానుసారమైన జీవితం అన్నట్టు ఇష్టానుసారమైన జీవితం తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందురు దేవుడు ఆ విధంగా చెప్తున్నారు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు చూడండి పుట్టిన తోడనే అబద్ధములు అంటే మనిషి ఎప్పుడైనా కూడా ఎప్పుడు సాసనకు విపరీతమైన దారి తెరుస్తూ చాలా మంది ఎందుకంటే అబద్ధానికి జనకుడైన వానికి ఎక్కువ ఆకర్షించబడుతూ ఉంటారు అందుకనే దేవుడు అందుకనే అంటున్నాడు పుట్టుక తోడనే అంటుండడు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు వారి విషయము వారి విషయము నాగుపాము విషము వంటిది అంట మంత్రికులు ఎంతో నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండునట్లు చెవి మూసుకును మూసుకున్నట్టి చెవిటి పాము వాలే నున్నారు ఆ విధంగా ఉన్నారంట మనుషులు దేవా వారి నోట వారి నోటి పండ్లను విరగొట్టుము అంటుడు అవును దేవుడు దానికి సమర్థుడు ఎందుకంటే చెడును ఎప్పుడు ఆయన సహించేవాడు కాడు అవును మరి పుట్టుకతో మనము అవధి మరి పాపులము అయి ఉన్నాం ఇక్కడ భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారట పుట్టుకతోడే అబద్ధం ఆడతారట మరి దేవుడేమో ఖచ్చితంగా వారికి ప్రతిఫలం ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు దాని వేలు అధ్యాయంలో మనము ఇవన్నీ దేవుడు చేసిన సృష్టి మరి ఈ విధంగా ఉంటే మనుషుడు దేవునికి లోబడట్లేదు కాబట్టి మరి ఆయన తన సృష్టితో మాట్లాడుకుంటున్నాడు మరి మనము పగటికి పగలు రాత్రి జ్ఞానము చేసుకుంటున్న బోధ తెలుపుతున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది కానీ మనుషుడు ఈయన రక్షకుడు అని తోటి సహోదరునికి చెప్పే విధానంలో లేరు అందుకని మరి దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడని గ్రహించాలి గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనములో చూద్దాము బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు నీతి మార్గము అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్తురో వారు నక్షత్రము వల్లే నిరంతరము ప్రకాశించదరు చూడండి దేవీ స్తోత్రము అయితే మరి ఇక్కడ మాట మాట్లాడు బుద్ధిమంతులై ఇక్కడనేమో పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా అంటుండు చెడుపు పిల్లలారా మీకు శ్రమ సర్ప సంతానమా అంటుండు ఇక్కడ బుద్ధిమంతులైతే మీరు దేవిని గ్రహిస్తే మీరు దేవుని యందు భయభక్తులు గలవారైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె జ్యోతులను పోలిన ప్రకాశించెదరు అంటుడు నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం నిరంతరము ప్రకాశించదురు చూడండి మరి దేవుడు ఈ విధంగా మాట్లా మనము దేవిని వైపు తిప్పేవారిగా ఉండాల మనం సరి చేసుకొని ఇతరులను సరి చేసేవారిగా ఉండాల ఎందుకంటే మనము దేవికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఉండాలంటే అనేక ఆయన వైపు తిప్పాల మనకి ఆజ్ఞ అదే మొదటి ఆజ్ఞ అదే నిన్ను వాళ్ళని ప్రేమించి రక్షణలోనికి నడిపించాల మీకు ఎంత ఉన్నా లేకపోయినా ఏ విధంగా ఉన్నా కానీ ఈ అందుకనే అంటాడుకోవాలి ఏ స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా ఆయనను మాత్రం నేను ఖచ్చితంగా ఎరుగుతా నేను అంటాడు అందుకని మనము ఆయన ఆయన వైపు తిప్పితేనంట నిరంతరం అంటే ఇప్పుడు ఎట్లుంటామంట నిరంతరము నిరంతరమును ప్రకాశించేదనంట ఎల్ల కాలము ఆయనను మనము ఒక నక్షత్రం వల్లే ప్రకాశిస్తామంట అందుకని ఆ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి ఏ మార్గం అనుసరించాలట నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదారు అంటే దేవుడిని సెలవు ఉన్నంత కాలము ఖచ్చితంగా ప్రకాశించే వారిగా అందుకని అనేకులను తిప్పేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ మరి అది మాత్రం మరవద్దు దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు కాబట్టి మనము నమ్మదగిన వారిగానే ఉండాలి ఎందుకంటే మరి ఇదే విధంగా ఆయన మాట్లాడాడు మనము గ్రహించలేదు మనం గ్రహించుకోవాలా అని మాట్లాడుతున్నాం అందుకనే ఆకాశములు దేవిని మహిమను మనం అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధించుతున్నది చూడండి బోధ పగలకు పగలే బోధ రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది వాటికి భాష లేదు మాట లేదు వాటికి స్వరము వాటి స్వరమే వినబడదు కానీ వాటి కొనలు భూమి అందంతటా వ్యాపించుతున్నవి చూడండి మనది ఎక్కడ వ్యాపించలేదు మన దేవుని సువార్త మరి అవి ఆయన సృష్టించబడిన సృష్టి ఆయనను స్థుతిస్తుంది ఆయనను మహిమపరుస్తుంది వాటికి వాటే అవే బోధించుకుంటున్నాయి కానీ మనకు మనమే మరి సువార్త ప్రకటించేవారిగా ఎవరికి రక్షణలోనికి నడిపేవారిగా మరి ఉండలేకపోతున్నామని గ్రహించుకోవాల ఎందుకంటే ఇని చెవితో ఇని చెవితో వదిలేసి ఉండకుండానట్లుగా ఎందుకంటే తరము వెంబడి తరము గతిస్తూనే ఉంది మన తాతలు లేరు తర్వాత మన తండ్రులు నెక్స్ట్ మనమే కానీ వాళ్ళు సాధించింది ఏం లేదు మన తాతలు మన తండ్రులు సాధించింది ఏం లేదు మనమైనా రక్షణలో ఉన్నాం కాబట్టి కొంతమందినైనా మనం ఆయన వైపు తిప్పాలని మరి అందుకనే అంటున్నారు అనేకులను ఎవరు తిప్పుతారో వాళ్ళంట ఆకాశ నక్షత్రముల అంత చక్కటి ధన్యత దేవుడు ఇస్తున్నారు జ్యోతుల వలె ప్రకాశిస్తారంట నిరంతరం ఆయన చిత్తం ఉన్నంత వరకు ప్రకాశిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు మనము దేవుని మాట వినేవారిగా ఉండాల మనుషులకు లోబడే వారిగా ఉండదు ఎందుకంటే దేని చేతనువు జయము విజయం పొందుతూ దానికి దాసుడవు అన్నాడు మనం సాతాన్ను విజయం పొందితే వానికి దాసుడమవుతాం దేవిని పేరిట మనం విజయం పొంది మరి విజయం పొందిన రాజు దావిదు మరి దేవిని ముందు పెట్టి యుద్ధం చేసి ఒక రాజుగా ఆయన ప్రపంచాలను ఏలాడు మనము దేవిని ముందు పెట్టి గెలుపు ఉండాలి ఎందుకంటే దేవినికి మనము దాసులము కానీ మనము సాతాన్ను ముందు పెట్టి జేమి పొందితే మనం వానికి దాసలం అవుతాం అందుకనే మొదట దేవుడు తర్వాత సమస్తం అందుకనే ఆయన అంటాడు నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకండి సమస్తము మీకు అన్ని కలుగుతాయని అంటాడు అన్నట్టు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే సమస్తము సమకూర్చబడతాయి అని దేవుడు మాట్లాడతాడు అందుకని ఎవరు ఆయన వైపు ఎవరిని అనేకులను ఎవరు తిప్పుతున్న వాళ్ళు నిరంతరము జ్యోతుల వలె ప్రకాశిస్తాడు అంటున్నాడు మరి మనము ఏ విధంగా ప్రకాశించే వారిగా ఉండాలా ఆయన మహిమను వివరించాల ఆకాశము ఆయన ఆకాశములు దేవిని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పరిడి ప్రచురించుతున్నది మరి ఇవన్నీ ఆయన మాట వింటున్నాయి మనం ఎందుకు ఇంటలేము రేపు కను కనపడకుండా మాయమయ్యే మనుషులకు మనము ఆయన మాట మనం ఎందుకు మరి ఆయన ఈయన నా మాట ఇంటలేరు ఈ మనుషులు నా మాట ఇంటలేరని ఆయన చేయాలంటే నిమిషము క్షణము పట్టదు సెకండ్ కూడా పట్టదు కానీ ఎందుకంటే మరి దేవుడు ఖచ్చితంగా మనం ఈ లోకం మీద ఎందుకు ఉంచురో మనం గమనించుకోవాలా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఖచ్చితంగా ఇది నిజము మనం గ్రహిస్తే అది సత్యము ఎందుకంటే మనను ఈ భూమి మీద ప్రాణంతో ఎందుకు ఉంచున్నావు ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఏంటంటే నీవు ఒకరికి రక్షణకు కారకుడు అవుతావేమో అని దేవుడు ఆశిస్తున్నాడు ఇతని ద్వారా కొంతమంది అన్నా ఇద్దరు కొంతమంది ఇతని ద్వారా రక్షింపబడతారు కాబట్టి ఈ భూమి మీద అవసరము అని దేవుడు ఉంచాడు నీ కొరకు నువ్వే నా కొరకు నేనే కాదు నీ వల్ల ఇంకొకడు రక్షణ పొందుటకే ఈ భూమి మీద నీకు స్థానం ఉంది నాకు స్థానం ఉంది వీడు ఎవరికి చెప్పట్లేదు వీళ్ళు ఎవరికి సువార్త చెప్పట్లేదు రక్షణలోకి నడిపిస్తలేరు వీళ్ళు ఉండి లాభమైంది భూమికి నేను లాభం అవసరమే లేదు వీడు అవసరమే లేదు దేవునికి ఎంత లెక్క కాదు కదా ఆ భయం మనలో ఉందా ఎవరికన్నా ఉందా మన కడుపు మన తిండి మన ఇల్లు మన సంసారము ఇదే కథ మనకున్న ముందున్న తండ్రులు తాతలు చేసిన కథ కూడా ఇదే మనం కూడా అదే చేసుకుంటూ పోతే మనకు వాళ్ళకు ఏం తేడా ఉండదు మనము ఏడ వేసిన గొంగళ ఉంటుంది ఇంకో ఇట్నే ఉంటాం కాబట్టి దేవుడి విషయంలో ఏమంటు అనేకును ఎవరైతే తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశిస్తారంట మరి ఆ విధంగా మనం ఉండాలని గ్రహించుకోవాలి మనము భూమి మీద ఉన్నామంటే మన ద్వారా ఇంకొక రక్షణ పొందాలని దేవుని ప్రణాళిక ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఇతడు కనీసం ఒక్కరినైనా ఇద్దరినైనా రక్షి నా యుద్ధకు నడిపించాలని ఆయన ఆశిస్తున్నాడు కానీ మనం రక్షింపబడితే చాల్సి అనుకుంటే మరి ఇతనితో మనకు పని లేదు ఇతడు ఉండి కూడా వేస్ట్ అయినా కూడా మనం తీసేయొచ్చు అది భయం ఉండాలిగా మనిషికి ఉండాల ఎందుకంటే ఎవరికి ఎవరు సొంతం కాదు దేవుడే మనకు ప్రాణానికి ఆధారమైనడు మరి ఈ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయనకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండాల ఆయన నామాన్ని అనేకులకు ప్రకటించాల అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ఒకరికైనా రోజు వార్త ప్రకటన చేయాలి ఎందుకంటే మనం జీవిస్తున్నామంటే ఆయన కృప ద్వారానే అందుకనే మరి మనము ఆయన మాట వినయగారిగా ఉండి ఆయనను మేము పరిచయవారిగా ఉండాలా దేవుడు వాక్యం దీవించిన దాకా ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ గల ప్రభు ఆ పరిశుద్ధి కరుణమైన మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు నాయన నీ అందు మేము భయభక్తులు కలిగి ఉండాలా ప్రభావ నేను స్థుతించి గనపరచాలా ప్రభావ నువ్వు సృష్టించిన సృష్టి నిన్ను గమ ఆయన గనపరుస్తుంది నాయన నా తండ్రి పగటి పగలు జ్ఞానం తెలుపుకుంటున్నాయి తండ్రి మీకు స్తోత్రం బోధ చేస్తున్నారు ప్రభావ మీకు స్థుతులు నాయన వాటికి మాట లేదు వాటికి భాష లేదు ప్రవ్వాటి గొంతు కూడా వినబడదు ఆయన కూడా అవి నిన్ను మహిమపరుస్తున్నాయి కానీ నీ రూపంగా సృష్టించిన మేము నిన్ను స్తుతించటకు ప్రభ నిరాకరిస్తున్నాం నీకు భయపడటకు నా తండ్రి నిరాకరిస్తున్నాం ప్రభు మా సొంత తలాపులు మా సొంత ఆలోచనలు కొట్టివేయండి అయినా మీ సన్నిధి మీ కాపుదల మీ పరిశుద్ధి ఆత్మ నడిపింపుతూ సాక్షులుగా ఈ లోకంలో ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ఇన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచమని ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సిస్టన్స్ ఆస్ బ్రదర్ వందనాలు అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించింది కాక ప్లేక్వెస్ట్లు ఉన్నాయి రెండు చేస్తారా దిలీ బ్రదర్ అంతే సరే మహా పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికిరం గల తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు ఇదిగోన్న తండ్రి యొక్క రాత్రికళ సమయంలో ప్రభ నీ వాక్యందారా దారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి ప్రభ మీ యొక్క మీరు సృష్టించిన ప్రతిదిన అయినా ఈ లోకంలో మీ మాట వింటుంది ప్రభ నీ పోలికలో నీ సృజించబడిన మేము కూడా ప్రభ నీ మాట విని లోబడి నీ భయభక్తులు కలిగి ప్రభ నీ చిత్తానుసారంగా మేము జీవించుటకునైనా మాకు మీ కృప దయచేయండి మీ సహాయం దయచేయండి మాలో ఏమైనా తండ్రి మీకు అంగీకారంగా లేకుండా మా క్రియలు కానీ మా ప్రవర్తనే కానీ మా ఆలోచనలే కానీ మా తలంపులే కానీ మా జీవితం ఆ రీతిగా మీకు అంగీకారంగా లేకపోతే ప్రభ తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా కాబట్టి మేము ఆకాశ నక్షత్రముల వలె ఉండాలా తండ్రి అనేకులను ప్రభ నీ రక్షణలోనికి నడిపించే ఉండాలా ప్రభానైనా తండ్రి నీ మార్గాన్ని త్రోవనునైనా అనేకులకు మేము చూపించే వారిగా ఉండాలా ప్రభా అనేకులను ప్రభానైనా నీ రాజ్యంలోనికి నడిపించే ఉండాలా అలా ఈ లోకంలో ప్రభ మీరు వెలుగు సంబంధులు కాబట్టి మమ్మల్ని కూడా వెలుగు సంబంధులుగా మార్చినావు తండ్రి అలా వెలుగు సంబంధుల వల్లే మేము నడుచుకునేటకు సహాయము దయచేయండి మాలో ఏమన్నా చీకటి ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించమని కనికరించమని ప్రార్థిస్తున్నాము అలాగే తండ్రి గొప్ప దేవనైనా అనే చిన్న బాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అరికాలు మొదలుకొని నడినంత వరకునైనా ఆ బాబును ముట్టి తాకి స్వస్థపరచండి ఆ జ్వరం నుంచి స్వస్థపరిచి మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోండి దేవ అలాగే తండ్రి ఎల్సర్ ఆ యొక్క ఆపరేషన్ విషయంలో కూడా మీకు సహాయం దయచేయండి నైనా ఆమెకున్న ప్రతి బీపీని మీరు నార్మల్ చేయండి ప్రభా అరికాలు మొదలుకొని నడినంత వరకు ఆమెను ముట్టి తాకి స్వస్థ పరిచయం వరకు సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి అలాగే యాదగిరి బ్రదర్ కు అయిన ప్రభా గాయాల నుంచి సంపూర్ణమైన స్వస్థత హీలింగ్ అనుగ్రహించండి తండ్రి తనుకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మారు మనసు రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ శ్రమలో ఆయనకి వారి కుటుంబ సభ్యులందరికీ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రేణుకా సిస్టర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ అరికాల మొదలు కొన్ని వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి సిస్టర్ ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి మీరు స్వస్థపరచండి నూతనమైన మీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేవ ఆ రీతిగా మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవాతండ్రి ఈ ప్రార్థించిన ఈ ప్రార్థనలు అన్నిటికీనైనా మీరు జవాబు అనుగ్రహించినారని మేము నమ్ముచున్నాం దయాతండ్రి దానిని బట్టి నీకు వంద కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అలాగే ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి ఈ యొక్క చెప్పబడిన వాక్య కూడా నా జీవితం మీకు అంగీకారంగా లేకపోతే నైనా నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించమని తండ్రి నీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడన్నాంచి బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభ మీ జ అతి శ్రేష్టమైన నా మును స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు ప్రభావ మీ సన్నిధిని మాకు అనుగ్రహించి నడిపించినందుకే స్తోత్రాలు మీ దాసం ద్వారా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే ఉన్నారు ప్రభా మీ ఆయన మీ వాక్యాన్ని తగినట్లుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రినైనా మీరు ప్రభా తండ్రి మాట్లాడుతూ వచ్చిన రేషగ్రహణం ఇచ్చి తండ్రి అవునైనా నాడేసరాయిల్ ప్రజలు కూడా తండ్రి నీకు విధేయులుగా ఉన్నారు ప్రభావం ఉండకుండా తండ్రి ఆయన మమ్మల్ని నడిపించండి సంపూర్ణంగా మీకు లోబడి జీవించుటకు నాయన మీ అందరు భయభక్తులు కలిగి ఉంటూ కృప చూపించండి నేను ఈ గడిచిన కాలంలో ప్రభు ఈ విషయంలో మేము తప్పబడి మమ్మల్ని క్షమించమండి మన్నించమని ప్రార్థిస్తున్నాం కనికరించమని ప్రార్థిస్తున్నాం ఎన్నో తమ ఆత్మను మాకు అనుగ్రహించండి బలపరచండి మీ సాక్షులుగా మీ అమ్మని భయంకరంగా తండ్రి మీకు సంపూర్ణ విధేయత కలిగిన తండ్రి ఆయన మీ చిత్తం నెరవేర్చే వారిగా లేకపోతే వయసు యొక్క సమయంలో తండ్రి అంటే మీ మా ప్రియులను బట్టి మీ పాదాలకు చెంత మొరపెడుతుంటుండగా జ్ఞాపకం చేసుకోనండి యాదగిరి బ్రదర్ ని ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి గత కొద్ది నాలుగా తండ్రిని సన్నిధిలో మొరపెడుతుంది ప్రభావ సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి అలికారు ముదులుకున్న తోడుకున్న ప్రభావ తండ్రి ప్రతి పార్టీని తండ్రి రిజిస్టరేషన్ చేయండి ప్రభావ సంపూర్ణ స్వస్థనుగ్రహించండి మీ సాక్షిగా మీ నామాన్ని మయంకరంగా లేవనిస్తండి ప్రతి శోధన కీడు తప్పించండి కావాల్సిన ప్రతి అవసరతను ప్రతి అకృతను మహిమంలో తీర్చండి కుటుంబం సమాధానం ఇచ్చండి రక్షణ నేను ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను రెండు కాంటిని బట్టి కూడా మీ పాదాల చేట్లు మొరుపెడుతున్నాను ప్రభావ అంటిని జ్ఞాపకం చేసుకున్నది మంచి ఆరోగ్యం దయించండి ఎరకాలు మొదలుకున్న నెత్తి వరకు మీ తండ్రి సంపూర్ణ ఆరోగ్యమైన ప్రభావం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి బలహీనత నుంచి విడిపించండి మీ శక్తితో బలపరచండి ప్రభావ ఆత్మతో నింపండి చిత్తాన్ని ప్రభావం నెరవేర్చకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను మనకు రెండు కాంటి వారి కూడా ప్రభావ వారి పరిచర్లో మిమ్మల్ని అనేక నందిని ప్రభావాన్ని వైపుకు నైనా తండ్రి తీసుకొచ్చే వారిగా నా తండ్రి వారిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నారు వారు అవసరాలన్నీ తీర్చండి వారికి మీరే తోడి సమాధానం నేమే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావం బట్టుకుని నేను మీ పాదాలు చెంత మొరుపెడుతుండగా బిడ్డని నమ్మకం చేసుకోనండి మంచి ఆరోగ్యం దించండి విడిచడం మీకు అంచెం మీ కాపుదల భద్రత అనుగ్రహించండి నా తండ్రి ప్రతి శోధన కిడి కొట్టివేయండి నా ప్రభావ మీద ఎందుకు మంచి జ్ఞానం అందు వహిస్తుంది అన్ని విషయాల్లోనే తండ్రి మీరు ఆయన దీవించి ప్రార్థిస్తున్నాను నేందులు భయభక్తులు గల జీవితం అనుగ్రహించండి ఎల్లోకి మాలిని ఉదృత సహవాసం దాచేయకుండా సహాయపడండి మీరు ప్రభావ మీద భవిష్యత్తును దీవించి ఆశీర్వించి సంపూర్ణ స్వాస్థాన్ని గ్రహించి మీ సాక్షి మీ నామాన్ని మయంకరంగా లేవనితమని ప్రార్థిస్తున్నాను ఇంతవరకు తండ్రి మీ సన్నిధిలో అనుగ్రహించిన విధానాన్ని బట్టు అన్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి నేను మీ సమాధానం నెమ్మగిన అనుగ్రహించండి వారు చేస్తున్న ఉద్యోగాలన్నింటినీ మీ ప్రభావం మీరే దీవించమని ఆశీర్వదించమని నేను తండ్రి ప్రతి ఒక్కరూ మీ చిత్రను నెరవేర్చే నా ప్రభావం మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తుంది ప్రతి ఒక్కరిని మీ పరిచయలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి గోపదేవా నా తండ్రి నైనా ఈ ఇంతవరకు మీరు ఒక నడుస్తాడు నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మీకేనైనా మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభు ఇంతవరకు నా తండ్రి మీ సహాయపడి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెళ్కుంటున్నాను తండ్రి మన ప్రభు ఏసు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరువచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడేంటి నడిపించిన కాక ఆమెన్ అందరికీ ప్రైజ్ లాడ్ ఆ మీన్ అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్ దేవుడు అందరూ మిమ్మల్ని అందరినీ దీవించిన కాక ఆమెన్